వామే కవినై కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యరం చె నరోం సరస్వతీం వ్యాసం తోరేత్ ఆత్మస్వరూపం మనం రెండో అధ్యాయంలో రెండో శ్లోకం చూస్తున్నాము శ్రీభగవాను వాచ ఇక్కడ రెండు శ్లోకాలు భగవంతుని ఉపదేశం ఇక్కడ రెండు హుతశ్లోకశ్ఞలమిదం క్లైవ్యం ఆస్మగమఃపా ఈ రెండు శ్లోకాలకి ఔత్థానికోపనిషత్ అని అంటే నీరసంగా పడున్న వాటిని ఒక్కసారి లేచి నిలబడి ఇట్లా చేసి శ్లోకాలు ఔత్థానిక ఉపనిషత్ అంటే ఎందుకంటే మొత్తం భగవద్గీత అంతా ఉపనిషత్తులే కదా సో మీకు ఈ సంగతి నేను మనవి చేశాను ఆయా శ్లోకాలకి ఆయా నామాలు ఉంటాయని ఉపనిషత్తు పేర్లు ఔత్థానిక ఉపనిషత్ ఔత్థానికోపనిషత్ ఉత్నము లేచి నిలబడుట ఉత్థానం అయ్యి బోధిస్తాయి కనుక సో కృతస్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరం అర్జున అర్జున అనే చక్కటి సంబోధన అర్జున అనే పదంలో చాలా గంభీరమైన అర్థం ఉన్నది సాధకుడు అర్జునుడిదే తయారవ్వాలనే అభిప్రాయం ఒకటి అర్జునాత్ అర్జున అనే విషయం మీకు మనవి చేసిన చెప్పానేమో అని గుర్తు ఆర్జనాత్ అర్జున సంపాదిస్తాడు బాగా ఆర్జన అంటే ఆపాదించటం సో సాధకుడు అనేవాడు వితరణ చేసేప్పుడు విరివిగా వితరణ చేయాలి సంపాదించేప్పుడు కూడా విరివిగా సంపాదించాలి అయితే ఇక్కడ ధనం అనే అభిప్రాయం కాదు ధనం ఒక్కటే కాదు అన్నీ వాల్యూస్ లక్షణాలు సాధ్య సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్ని సంపాదించుకోవాలి సో ఇప్పుడు జ్ఞానానికి అనేక లక్షణాలను బోధిస్తారు అమానిత్వం అదంహిత్వం అని పదమూడో అధ్యాయంలో మొదలుపెట్టి ఇరవై లక్షణాలను బోధించారు వీటిని సంపాదించుకోవాలి ఒకటొక్కటిగా సంపాదించుకోవాలి సో మనం చేసే ప్రయత్నం వాటి గురించే ఆత్మస్వరూపాన్ని గురించి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అది నిత్య సిద్ధము పూర్ణము సో దాన్ని తెలుసుకుంటే సరిపడుతుంది సో ఎఫర్ట్ ఏమైనా ఉంటే ఈ ఈ ప్రిపరేషన్ ఈ సాధనములను సంపాదించుకోవటం కోసమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఆర్జనము చేసి వాడు సాధకుడు ఇప్పుడు సంస్కృతం చదువుకోవాలనుకోండి చదివేసుకోవటమే సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే నేర్చుకోవడం అది ఆర్జనంలో భాగం సో క్లాసుకు రావడం కోసం ఇంకా ఏవోకుండా అదర్ వర్క్స్ని ఆ రీఆర్గనైజ్ చేసుకోవాలనుకోండి వన్ హ్యావ్ టు డూ దాట్ టైము క్రియేట్ ఉన్న టైం ఉన్న టైం ఏదో ఉంది యూ కెనాట్ క్రియేట్ న్యూ టైం కొత్తగా ధనాన్ని సంపాదించగలం కానీ కొత్తగా టైముని సంపాదించాలేమో అంచేత ఏం చేయాలి ఉన్న టైంలో వేస్ట్ అవుతున్న పార్టీని గమనించి దాన్ని సేవ్ చేసుకోవాలి టైం సేవ్డ్ ఇస్ టైమ్ అండ్ అనే సామెత ఇంకా టైమ్ని అర్న్ చేసే విధానం అది వేస్ట్ అవుతున్న టైంని సేవ్ చేయాలి సో అంటే నిద్ర తగ్గించాలన్న అభిప్రాయం కాదు నిద్ర తగ్గిస్తే ఉపయోగం ఉంటే మొన్నటి క్లాసులో నిద్రపోతారు అలా కాదు సో వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ చేసుకోవాలి అది కూడా ఆర్జనమే ఈ విధంగా ఆర్జనము చేసేవాడు అర్జునుడు తర్వాత ఆర్జవాత్ అర్జున రుజుత్వాత రుజుస్వభావం కలబడి అర్జున శబ్దానికి ఓ చెట్టు అని కూడా అర్థం ఉన్నది అర్జున వృక్షము అని మీకు అర్జున వృక్షం అంటే ఏమిటి అని అడిగితే ఇలా సమాధానం చెప్పొచ్చు ఆ అడవిలో అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఏదైతే ఉందో అదే అర్జున వృక్షం అని చెప్పొచ్చు అది ఎలా నిటారుగా ఉంటుంది అలాంటి చెట్టే అర్జున వృక్షం అసలు ఈ అర్జున వృక్షాన్ని గురించి ఒక రూపకం చేసి శ్లేష చేసి కృష్ణ కర్ణామృతం అనే ఒక గ్రంథంలో వైలాషకుడు సో శ్రీకృష్ణ కర్ణామృతము అనే గ్రంథంలో ఒక శ్లోకం ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్ వెర్స్ అగ్రే దీర్ఘతరుయం అర్జున తరు అంటే ఊరు వెళ్తున్నాడు ఆయన వెళ్ళాల్సిన ఊరు పేరు పరమపదపురము అని పేరు అంటే మోక్షాన్ని పొందాలనే అభిప్రాయం సో పరమపదపురానికి వెళ్ళాలి వెళ్ళాలి దారి అడిగాడు ఎవరినో దారి అడిగాడు ఏమంటే ఈ పరమపదపురం వెళ్ళి దారి పెట్టాలి అంటే ఆయన దారి చెప్తున్నాడు అంటే మహాత్ముడు దారి చెప్తున్నాడు అన్నమాట అగ్రే దీర్ఘతరోయం అర్జున తరువు ఈ దారం పటే నువ్వు వెళ్తే బాగా పొడూగా ఉండేటువంటి చెట్టు ఒకటి ఉంటుంది అది అర్జున వృక్షము అంటే ఆర్జవాన్ని సూచిస్తుంది అర్జున వృక్షం ఓకే తస్యాగ్రతో వర్తిని ఆ దాని ముందే అర్జున వృక్షాన్ని అనుసరించే దానికి ప్రక్కనించే కాలి బాట నడిచి బాట ఉంటుంది ఆ బాటం వెళ్ళినట్లయితే తస్య అగ్రతో వర్తిని సా ఘోషం సముపైతి ఆ బాటం పట వెళ్తే నీవు ఒక గొల్లపల్లెకి చేరుకుంటావు ఆ గొల్లపల్లెని గుర్తించే మార్గం కూడా ఏమిటంటే తత్పరిసరే దేశే కలిందాత్మజ ఆ గొల్లపల్లె కలిందాత్మజ అంటే యమునా నది యమునా నది తీరాన సమీపంలోనే ఉంటుంది కాబట్టి మంచి ల్యాండ్ ఒక ల్యాండ్ అర్జున వృక్షం రెండవ ల్యాండ్మార్క్ యమునా నది మూడవ ల్యాండ్మార్క్ ఆ యమునా నదీ తీరాన ఉన్నటువంటి గొల్లపల్లె తస్యా తీర తమాల కానన తలే చక్రం గవాం చారయన్ ఆ యమునా నదీ తీరము పచ్చటి అడవి పచ్చికబయేళ్ళు ఉంటాయి ఆ పచ్చికబయేళ్ళలో ఆవులు ఈ పశువుల గోవుల యొక్క గుంపుని చక్రం గవాం చారయన్ గోవుల గుంపుని కాపలా కాస్త గోపహ క్రీడతి ఒక గోప బాలకుడు ఆడుకుంటూ ఉంటాడు అక్కడికి వెళ్ళి నువ్వు వాడిని అడుగు దర్శయిష్యతి సతే పంథానం అవ్యాహతం ఆ గోప బాలకుడు నీకు మార్గం చూపిస్తాడు ఆ మార్గం పట్ల అవ్యాహతం ఏ రకమైన ఆటంకములు లేకుండగా పరమ పదపురాన్ని చేరుకోవచ్చు అని లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉంటాడు సో ఈ శ్లోకంలో ఉన్న శోభలా ఎంతంటే అర్జున వృక్షంతో మొదలుపెట్టి శ్రీకృష్ణుణ్ణి ఉపదేశం స్వీకరిస్తే మోక్షాన్ని చేరుకుంటారు అనే అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని చాలా కవితాధోరణిలో చెప్పిన శ్లోకం చాలా మంచి శ్లోకం సో దీన్ని తరచుగా కోర్టు చేసే సందర్భం ఉండదు ఎందుకంటే శ్రీకృష్ణ కర్ణామృతం అంత పాపులర్ బుక్కేం కాదు ఎవరో కొద్దిమందే చూస్తూ ఉంటారు సో కొంతమంది మహాత్ములు కోట్ చేస్తారు కూడా చాలా పాపులర్ వర్స్ ఎమాంగ్ సర్టెన్ స్కాలర్స్ సో హే అర్జున కాబట్టి అర్జునుడు అంటే అర్జునుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే అర్జునుడిలా ఉంటే అంటే కావలసిన లక్షణాలను సంపాదించుకోవటం రుజుస్వభావం కలిగి ఉండటం వక్రబుద్ధి సుతరాము లేకుండా రుజుస్వభావాన్ని తిన్ననైన స్వభావాన్ని కలిగి ఉండి అంటే మనస్సు క్లీన్గా ఉంటుందని అభిప్రాయం సో ఆ స్థితి అది చాలా గొప్ప లక్షణం కింద చెప్పారు ఈ లక్షణం కలిగి ఉన్నట్లయితే ఆ ఆశ్రయించినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి దారి చూపిస్తాడు శ్రీకృష్ణుడు మోక్షానికి దారి చూపిస్తాడు దట్ ఈస్ హౌ సో హే అర్జున అని సంబోధన తర్వాత శ్లోకం అందాము క్లైవ్యం ఆస్మగమార్థ क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्तोषपर तप इत्री गुपे समस्या निस्सहाय स्थित पीस्पृहू निराशन प కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది అటువంటి అనుభవం పురుషుడికి కానీ స్త్రీ కానీ ఆ అనుభవం కలగటంలో తప్పేం లేదు కానీ మనిషి ఆ విషాద స్థితిలోనే కూలిపోయి అలాగే విషాదంలోనే ఉండిపోకూడదు తనను తాను కూడ తీసుకోవాలి మళ్ళీ కూడదీసుకొనిట అంటారు అంటే మనస్సు ఇంద్రియములు దేహము అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పర్పస్గా పనిచేయాల్సి ఉంటుంది యోగము అంటే అది అన్నీ కలిసి పనిచేయాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆ స్థితి పోయి మనస్సు కృంగిపోతుంది ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి శరీరము ఏ రకమైన శక్తి లేకుండా వీడు డిప్రెషన్లో మూల కూర్చుని నాకు తెలుసున్న ఒక అమ్మగారు క్లాస్కి వచ్చేవారు ఎందుకునో క్లాస్కు రాలేదు ఎవరైనా క్లాస్కు రాలేదంటే అదో పెద్ద విషయంగా నేను తీసుకోను నేను మన క్లాసే వినాలని ఇదేమైనా రూలే ఉన్నాను అంతే దే కెన్ డూ ఎనీథింగ్ దే లైక్ దే దే ఆర్ ఫ్రీ లేకపోతే నా క్లాస్కి ఎందుకు రాలేదని ఇదో ఒక బర్త్డే నేపెట్టుకుంటే వాళ్ళకే ఫ్రీడమ్ ఉండదు నాకు ఫ్రీడమ్ ఉండదు సో దే ఆర్ ఫ్రీ ఐఆమ్ ఫ్రీ సో రాలేదు ఎందుకో తర్వాత ఏదో ప్రసంగంలో వారు కులసన్నారా అని ఏదో ప్రసంగం వచ్చినప్పుడు వారు ఆరోగ్యంగా లేరు అంటే అయ్యో పాపం ఆరోగ్యంగా లేరా ఏమిటి పాటిస్తే ప్రాబ్లం అని అడిగితే డిప్రెషన్ అని ఈ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉండవు మీకు తరచుగా ఉండవు ప్రయాణ ఇది అమెరికాలోనే ఉంటాయి కొంచెం బాగా ఉన్నతమైన సొసైటీస్లోనే ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇండియాలో డిప్రెషన్లో ఉండే టైము అవకాశం ఎవరికీ లేదో ప్రతి వాడు బిజీ ఇప్పుడు ఇంటికి చేరుకోవాలంటే సిటీ బస్సు దగ్గర నిలబడి ఏదో కింద మీద వెళ్ళాల్సి ఉంటుంది కష్టపడి పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆఖరికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఉత్తరం వేయాలంటే ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ పోస్టల్ క్లర్క్ తోటి యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ ఎవ్రీబడీ ఈజ్ ఏ ప్రాజెక్ట్ దేర్ ఆర్ నో పీపుల్ దేర్ ఆర్ ఓన్లీ ప్రాజెక్ట్స్ సో దిస్ జెంట్ మనీ ఈజ్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఆ రకంగా ప్రతి పనికి మనం చాలా ఇబ్బందిగా హార్డ్గా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డిప్రెషన్లో ఉండేంత అవకాశం ఎవరికి సో సో హార్డ్ లైఫ్లో అదో పెద్ద అటువంటిది బరాజ్ అక్కడ ఈజీ లైఫ్ దేనికి కష్టపడక్కర్లేదు ఫోన్ మీద మీరు ఎంత పనైనా మూన్కు ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫోన్ మీద టెలిఫోన్ మీద సో ఈ విధంగా ఈజీ గోయింగ్ లైఫ్ దాంతో ఈ డిప్రెషన్ ఇది ఇటువంటివి అక్కడ వస్తాయేమో అని అనిపిస్తుంది ఎనీవే డిప్రెషన్లో ఉన్నారంటే సో ఐ హవ్ సీన్ ది ఫస్ట్ కేసు ఆఫ్ డిప్రెషన్ ఇన్ యూఎస్ ఇండియాలో నాకు ఎవరిడ్ డిప్రెషన్ లాంటి కేసు అంత తక్కువ చాలా అరుగుగా కనపడుతుంది అలాంటి కేసు నేను చూడలేదు సైకిక్ పీపుల్ ఆర్ దే సైకిక్ ఐ మీన్స్ కిజ్ ఆఫ్ ఫ్రీని సైకిక్ సైకిక్ అంటే కూడా కొంత క్రేజీ అనే అర్థం ఉందండి ఉందనుకుంటా ఐ థింక్ సో సో ఈవెన్ ఐ అట్ వన్ టైమ్ ఐ టోల్డ్ దట్ ఐ హైకిక్ మైల్ఫ్ నేను ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను నేను సంధియుగపు సన్యాసి సైకిక్ని అని చెప్పాను సో సంధియుగానికి సంబంధించిన వాడి అంటే అటు ప్రాచీన సంప్రదాయము ఇటు నవీన సంప్రదాయానికి మధ్యలో సంధియుగంలో ఉన్నటువంటి ఓ సైకి నేను అని ఎప్పుడో ఒకసారి నేను ఎక్కడో రాసినట్టో చెప్పినట్టో గుర్తున్నాడు కాబట్టి అలాగే కొంత సైకి కొంత అవుట్ ఆఫ్ ది వే తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్ ఉంటారు కానీ డిప్రెషన్ అనేది కొంచెం విడ్డూరమైన విషయం సో నేను వెళ్ళాను వారిని చూడడానికి వెళ్ళాను వెళ్తే వారు మంచం మీద కూర్చుని ఎలా కూర్చున్నారో తెలుసునండి షివర్ సిటింగ్ ఇన్ ఏ క్రౌచింగ్ పొజిషన్ ఇలా కూర్చుని ఉన్నారు ఆ పొజిషన్ చూస్తేనే నాకు ఆశ్చర్యం ఇస్తుంది సీతాదేవి అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న వాల్మీకి మహర్షి వర్ణించిన ఆవిడ అస్తమానం అలా కూర్చో రావణాసురుడు వస్తున్నాడంటే ఇలా కూర్చుంది కానీ లేదా అప్పుడు మామూలుగానే కూర్చునేవారు సో దట్ ఈస్ ది పోస్చర్ ఇన్ విచ్ షీ వాస్ సిట్టింగ్ షీ వాస్ ఎఫ్రైడ్ ఆఫ్ హర్ సెల్ఫ్ దెర్ ఈజ్ నథింగ్ అరౌండ్ పొగలు సో ఆ రకంగా మనిషి శోకమునకు అలాగా బలైపోవటం అన్నది చాలా తప్పదు పురుషుడు కానీ స్త్రీ కానీ సో శ్రీకృష్ణుడు అంటున్నాడు క్లైవ్యం ఆత్మగమః పార్థ హే పార్థ క్లైవ్యమును క్లివత్వమును పొందకము క్లివత్వము అంటే నపుంసకత్వం సో అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ తమ కర్తవ్యాన్ని తాము అర్థం చేసుకుని ధైర్యంతో ఉత్సాహంగా ముందుకు అడుగు వేయాలి కానీ తమ యొక్క కోల్పోరాదు అని అక్కడ నపుంసకత్వము అంటే అభిప్రాయం హృదయ దౌర్బల్యము దానికి శ్రీకృష్ణుడే డెఫినేషన్ ఇచ్చేశాడు క్లైవ్యం అంటే ఏమిటంటే నపుంసకత్వం అంటే ఏమిటి హృదయంలో ఏ రకమైన ఉత్సాహము బలము లే మనోబలము లేకుండుట సో ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తిని మనం దుర్వినియోగం చేసినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం చాలా తప్పు అది అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు ఇక్కడ ఈ క్లైవ్యం అనే పదము చాలా గంభీరమైన ఒక ఒక పద్ధతిలో వాడినటువంటి పదం రామాయణంలో ఇప్పుడు భారతంలో రామాయణపు ఛాయలు చాలా కనపడతాయి నిజానికి ఒకసారి ఎక్కడో సదస్సులో నేను లెక్చర్ ఒకటిచ్చాను ఎంటైర్ లెక్చర్ ఈజ్ అంది టాపిక్ ఏమిటంటే భారత రచనపై రామాయణము యొక్క ప్రభావము ఎందుకంటే వాల్మీకి ఆది కవి కదా సో వ్యాసమహర్షి వాల్మీకి యొక్క పోకడలను చాలా వాటిని తన రచనలో చూపిస్తాడు అది దాన్ని కొంచెం లోతుగా పరిశీలించి మహాత్ములు సాహిత్యవేత్తలు అనేక విషయాలని బోధించారు దాని మీద దట్ వస్ ది టాపిక్ నిజానికి శ్రీరాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు తాటక వస్తుంది తాటకని సంహరించడానికి శ్రీరాముడు తడబడతాడు ఫర్ టూ రీజన్స్ వన్ నేను మొట్టమొదట ఒక స్త్రీ మీద బాణం వేయడం అనే ఒక శంక ఉంటుంది అయితే వెంటనే తొందరలోనే ఆ శంక పోతుంది ఎందుకంటే ఆ తాటక ఒక సామాన్య స్త్రీలాగా ఉండదు పెద్ద భయంకరమైన ఆకారాన్ని ధరించి ఒక్క క్షణం గనక రాముడు ఆదమరిచి ఉన్నట్లయితే రాముడిని రెండు ముక్కల విరిచేసి నోట్లో పారేసుకునేంత మమతా లెవెల్లో ఉంటుంది సో సో వెరీ డేంజరస్ వుమన్ షీ షీఈస్ నాట్ ఎ నార్మల్ వుమన్ వె వెరీ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ అండ్ అబ్యూజివ్ కైండ్ ఆఫ్ లేడీ తాటక రాక్షస స్త్రీ సో తాటక ఏం చేస్తుందంటే అటాక్ చేసేస్తుంది రాముడు సందేహంలో తడబడుతూ ఉంటాడు కంగారు పడుతూ ఉంటాడు మొట్టమొదటి బాణం వేయటానికి ఎలా లేదన్నా ఫస్ట్ టైం బాణం వేయాలంటే కొంచెం భయం వేస్తుండీ ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసి స్టూడెంట్ లాగా కొంచెం తడబడుతూ ఉంటాడు అప్పుడు విశ్వామి అప్పుడు తాటకు వచ్చేసి అటాక్ చేసేస్తుంది షీ సక్సెస్ఫుల్ అటాక్స్ ఆల్ది త్రీ ఇప్పుడు విశ్వామిత్రుడు నిలవరిస్తాడు ఆవిడ హుం అని హుంకారం ఒకటి చేసి ఆవిడ ఆగిపోతుంది విశ్వామిత్రుని యొక్క తపోబలం చేత ఆయన చేసినటువంటి హుంకారం చేత అది ముందుకు అడుగు ముందుకి సాగలేక ఆగిపోతుంది అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు తాటగిన నేను సంహరించే మాటైతే నువ్విందిగా నాతో పాటు ఈ క్లైవ్యమేమిటి నీలో నువ్వు క్షత్రియ వీరుడు అయ్యి ఉండి వాడడం నేర్చుకున్నావు కదా ధనుర్విద్య నేర్చుకున్నావు అది కూడా నేర్పాల నీకు నేను సో ఈ రకమైన ఈ క్లిబత్వము అంటే ఈ నపుంసకత్వము నీకు తగదు సుమా అని విశ్వామిత్రుడు రాముడితో అంటాడు నాకు శ్లోకం గుర్తులేదు సో సరిగ్గా అదే మాటని శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రయోగిస్తున్నాడు సో ఈ విధంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో ఆ పదజాలము తర్వాత ఆ భావ గాఢత ఒక భావాన్ని గాఢంగా ప్రతిపాదించే పద్ధతి ఈ విధంగా రామాయణాన్ని భారతం అనుకరిస్తూ సో ఆ క్లైబ్య శబ్దానికి అర్థం క్లైబత్వము అంటే నిర్వీర్యత తనకున్న పరాక్రమాన్ని ఉత్సాహాన్ని అంతా కోల్పోయి చలివిడి ముద్దలా తయారవటం దాని పేరే క్లైబ్యం ఇది పురుషుడికి తగదు స్త్రీకి కూడా తగదు క్లీవత్వాన్ని పొందకూడదు స్త్రీ తన స్థాయిలో తాను ఉండాలి పురుషుడు తన స్థాయిలో తాను ఉండాలి కాబట్టి శోకము ఎవరికైనా సమానమే శోకం వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి క్లైబత్వాన్ని నిర్వీర్యతని కూడా పొందడానికి వీల్లేదు సో హే అర్జున ఆ ఈ ఈ క్లైబ్యాన్ని నీవు పొందవద్దు తిరిగితనము చేతగానితనము అది తగదుసుమ నైతత్ త్వయి ఉప పధ్యతే ఈ క్లైబ్యము నీలో ఉంది నీలో ఉన్నటువంటి ఈ క్లైబ్యము నీకు శోభను ఇచ్చుటలేదు నీకు తగి ఉండలేదు నిజానికి అర్జునుడికి క్లీబత్వానికి ఓ సంబంధం ఒకటి అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు ఈ కథ స్వర్గానికి వెళ్తే అక్కడ ఇంద్రుడు అర్జునుడి యొక్క సహాయాన్ని తీసుకుంటాడు నివాత కవచులు అనే రాక్షసులని నిలవరించటం కోసం రాక్షసులతో వేగుతూ ఉంటాడు ఇంద్రుడు సో ఇంద్రుడికి ఎవడో సహాయం చేస్తూ ఉండాలి ఈ రాక్షసుల్ని ఓవర్కమ్ చేయడానికి ఇది మిగతా రాక్షసుల్ని నిలవరిస్తుంటే ఆయన భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ పురాణ ఇంద్రుడి యొక్క లక్షణం అది సో ఈ నివాత కవచులో బాధపడలేకుండా ఉంటాడు అప్పుడు అర్జునుడిని రిక్వెస్ట్ చేస్తాడు వీళ్ళని ఏమైనా నువ్వు ఏమైనా ఆపగలవా నేను వాళ్ళను చూస్తానంటాడు అర్జునుడు వెళ్ళి నివాత కవచుల్ని సంహరిస్తాడు వాళ్ళని తునాతుణుకల కింద ఛేదించి పారేస్తాడు ఇంద్రుడు మహానంద పడిపోతుంది ఎంతో ఉపకారం చేసేవారి సో సభాముఖంగా అర్జునుడికి ఓ పెద్ద వెల్కమ్ పార్టీలాగా ఇస్తాడు సో అభినందన సభ చేస్తాడు ఆ అభినందన సభలో ఉర్వశి మహోత్సాహంతో డాన్స్ వదిచేస్తున్నాడు ఆ రాత్రి గెస్ట్ హౌస్లో అర్జునుడు రెస్ట్ తీసుకుంటుంటే ఈ కథ ఇంతకు ముందు మీకు చెప్పాను సో ఊర్వశి వచ్చి తలుపు తడుగుతుంది కలిపితేటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది అంటూ అర్జునుడు రుజుబుద్ధి కలవాడని మీకు మనం చేశాను కదా సో అతను అంటాడు నథింగ్ డూయింగ్ నీవు నీ యొక్క సౌందర్యాన్ని ఇంద్రుడు చాలా కొనియాడాడు కాబట్టి ఇంద్రుని చేత కొనియాడబడిన సౌందర్యము గలదాను కనుక నువ్వు నువ్వు నాకు తల్లితో సమానం నేను నీ కేసు కన్నెత్తు చూడను అని అంటాడు అంటే ఆవిడ కోపం వచ్చి నిన్ను నపుంసకుడు అట్లా చేపిస్తాను క్లీపత్వాన్ని నీకు శాపంగా ఇస్తాను అంటే అంటే ఆయన అంటాడు నాకు ఆ శాపమైనా నేను స్వీకరించడానికి సిద్ధమే కానీ నేను మాత్రం అధర్మానికి పూనుకోను అని అంటే ఆవిడే చాలా ఆశ్చర్యాన్ని పొంది నేను ఇచ్చిన శాపాన్ని నేను మీకు సంకోచం చేస్తున్నాను మీ యొక్క ధర్మబుద్ధికి నేను మెచ్చుకుంటున్నాను అని ఆవిడ ఆ శాపాన్ని ఒక వన్ ఇయర్కి ఫిక్స్ చేస్తుంది ఆ శాపం నీకు ఒక ఏడాది ఉంటుంది ఈ కథలను బట్టి నాకు ఒక సంగతి అర్థం అవుతుంది అదేమిటంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తాత్కాలికంగా చాలా దుఃఖరూపంగా భాషిస్తుంది మనం ఒక్క పిసరు ఓపికపెట్టి ఆ దుఃఖాన్ని కొంత సహనశక్తితో స్వీకరించి ఈశ్వరుని అనుగ్రహము ఇది కూడా అని ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తే ఆ కష్టంలో మనకి ఒక అద్భుతమైన అవకాశము భావికి భవిష్యత్తుకి బంగారు బాట మీకు ఆ కష్టంలో పుట్టుకొస్తుంది ఈ సిల్వర్ లైనింగ్ ఇన్ అ డార్క్ క్లౌడ్ అని అంటూ ఉంటారు కాబట్టి ప్రతి కష్టంలోనూ ప్రతి ఆపదలోనూ భావి భావి ఉన్నతికి కావలసినటువంటి ఒక అవకాశము దాంట్లో దాగి ఉంటుంది కానీ మనము ఆ కష్టాన్ని సహనంతో స్వీకరించి ప్రసాద బుద్ధితోటి దాన్ని స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనకి దానిలో దాగి ఉన్నటువంటి ఆ ఆపర్చునిటీ మనకి దొరుకుతుంది లేకపోతే మనం ఆ కష్టం వచ్చినప్పుడు కృంగిపోయామనుకోండి ఆపర్చునిటీ పోతుంది మనం కాబట్టి ఒక అడ్వర్స్ సిచ్యువేషన్ను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవటం అన్నది అది ధీరపురుషుల యొక్క లక్షణం అది సో అర్జునుడు అటువంటి ధీరపురుషుడు కనుకనే ఈ ఉర్వశు యొక్క శాపము ఆయనకు ఒక పెద్ద వరంగా పరిణమించింది విరాట్ ఒక సంవత్సర కాలం ఆయన ఈ నర్తన నృత్యాన్ని నేర్పేటువంటి బృహన్నల రూపంగా ఉంటాడు ఒక సంవత్సర కాలం సో ఆ శాపం అప్పుడు కొడుకోస్తుంది సో శాపమే వరం అయిపోయింది ఈ ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే విరాట్ మహారాజు బృహన్నలగా బృహన్నలు కాదు అర్జునుడు అని తెలిసి మహానందపడి తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దామని సంబంధం చెప్తాడు ఓ పెళ్లి సంబంధం వాడు చెప్తాడు చెప్తే అర్జునుడు మళ్ళీ మళ్ళీ ప్రిన్సిపుల్డ్ గాయ్ ప్రిన్సిపుల్ హీ మ్యారీడ్ కైట్ ఎ ఫ్యూ ప్లేసెస్ బట్ దేర్ ఇస్ ఎ ప్రిన్సిపుల్ ప్రిన్సిపుల్కి రిల్ఫర్ ఉంటాడు కదా ఆర్జ ఆర్జం అన్న లక్షణం కదా నూనె నా దగ్గర చదువుకున్నావు కాబట్టి నువ్వు నాకు శిష్యురాల స్థానంలో ఉన్నావు కనుక నేను నిన్ను వివాహం ఆడకూడదు ఆ ప్రసక్తి నువ్వు చేయరాదు నేను దానికి అంగీకరించరాదు అని విరాట మహారాజే పెడతాడు ప్రపోజల్ ఆ ప్రపోజల్ అర్జునుడు త్రోసిపుచ్చుతాడు అప్పుడు విరాటుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను ఇలా పెట్టానంటే ప్రపోజలు మీ అర్జునుడు తిరస్కరించాడు ఆయన వెరీ సారీ బాగుంటే అప్పుడు ధర్మరాజు వేళతోడు ఆలోచిస్తాడు ఏమని చూడు మనకి విరాటు సంబంధం చేసుకోవడం అవసరం రేపొద్దున దుర్యోధనుడితో యుద్ధం వస్తుందో ఏమో పాడు మన వైపునే ఒక ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఒకడు ఉంటే మంచిది కాబట్టి ఈ సంబంధాన్ని మనం సుతరాము తిరస్కరించడానికి వీర్లేదు సరే అర్జునుడు చెప్పిన లాజిక్ కూడా బాగానే ఉంది బట్ సంబంధాన్ని మాత్రం మనం తిప్పికొట్టకూడదు ఎలాగోలాగా ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి విరాటుడితోటి మనం అనుబంధాన్ని కలుపుకోవాల్సిందే పొలిటికల్ మ్యారేజ్ అంట పూర్వం ఇలాంటి పొలిటికల్ మ్యారేజెస్ ఉండేవి సో కాబట్టి అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇప్పుడు ఈ అమ్మాయిని మనం మనం అంశంలో చేర్చేసుకుని విరాటుడిని మనం వియ్యం ఏదో సంథింగ్ లైక్ దాట్ మనం చేసుకోవాలి ఎలాగా అని ఆలోచించి ఆఖరికి అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఉంటాడు ఎక్కడో ఉంటాడు సమ్వేర్ హీఈస్ ఇన్ సమ్ అభిమన్యుడా అభిమన్యుడే కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అతనికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకుని తద్వారా ఆ విరాటు సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టరు ధర్మరాజు యొక్క ప్లాన్ సో ఈ విధంగా అర్జునుడు ఆ క్లీపత్వాన్ని అతనిలో ఉంది ఓ సంవత్సర కాలం క్లీపుడుగా ఉన్నాడు అది అక్కడితో అయిపోయింది అనుకున్నాను ఇంకా అవ్వలేదు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నావుటో ఇది తగదు సుమా నీకు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు నైతత్వ ఉప ఇంకా పాత అలవాటు కొంత ఉంటుంది చూడండి ఇంగువ మూట కట్టిన వస్త్రంలాగా ఒక సంవత్సర కాలం డ్యాన్స్ చేయటం అంచేతనే ఈ బ్రహ్మచారులు వాళ్ళు ఉంటాం చూడండి వేదం చదువుకునే బ్రహ్మచారులు వాళ్ళు వాళ్ళు ముఖానికి పౌడర్లు క్రీములు అవి రాసుకుంటే పెద్దలు అంగీకరించాలి ఎందుకంటే ఆ లక్షణం అది అది విద్యార్థి లక్షణం కాదు ఈ బృహన్నల లక్షణం సో దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సో అర్జునుడు ఆ రకంగా రంగులో అవి వేసుకుని డ్యాన్స్లోవి చేస్తావు పాటలు పడుతావు అది ఏమో ఎలా ఉంటుందో కానీ అది నిజ జీవితంలో అలా చేయకూడదు అలా చేస్తే ఆ మనిషిలో ఆ గాఢశీలత దెబ్బతింటుంది ఉలికే పిచ్చి అద్దం ముందు నిలబడి ఇలా ఇలా డ్యాన్స్ మొదలుపెట్టాడు అనుకున్న యంగ్ మ్యాన్ వాటి జీవితంలో పైకి రావడం కష్టం ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ దట్ లూజ్ థింకింగ్ అండ్ లూజ్ యాటిట్యూడ్ అలవాటు సో అది చాలా తప్పండి చూడడానికి చిన్న విషయం అనిపిస్తుంది కానీ వాటి వెనుక మనిషి యొక్క క్యారెక్టర్ని నిర్మాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎనీవే సో అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు ఒక రకంగా దెప్పి పొడుస్తున్నాడు ఇంకా ఆ క్లైబ్యాన్ని ఇది పూర్తవ్వలేదా ఇంకా కొనసాగిస్తున్నావు ఎక్కడిదాకా పట్టుకొచ్చేవాదాన్ని విరాటరాజు గారు కొలువులో పూర్తయ్యి వదిలిపెట్టలేదా ఇంకా ఇక్కడ ఇంకా ఆ సంస్కారం ఉందాయినా తగదు నీకు ఇది నైతత్వ్యుపద్యతే హృదయ దౌర్బల్యం క్షుద్రం చూడండి శోకము శోకేన క్లేబతే సర్వ అని ఒక సామెత ఒకటం శోకేన క్లేబతే సర్వ పురుషుడు కానీ స్త్రీ కానీ శోకానికి కనుక లొంగిపోతే క్లీబత్వము చేతగానితనము నిస్సహాయత మనిషిలో ప్రవేశిస్తుంది అది ఉండరాదు సో ద దట్ షుడ్ నాట్ హ్యా తర్వాత హృదయ దౌర్బల్యం శోకం అన్నది ఇట్ ఈజ్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్ శోకాన్ని ఎదిరిస్తే అది స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అవుతుంది కానీ శోకానికి లొంగిపోతే అది చేతగానితనము మైండ్ యొక్క వీక్నెస్ మనం మన మైండ్లో దేర్ఆర్ ఎ ఫ్యూ వీక్నెస్సెస్ ఉదాహరణకి ఏదైనా ఒక కోరిక కోరియమనుకోండి ఆ కోరిక తీరకపోతే మనసులో దుఃఖాన్ని పొందుతాడు అదొక వీక్నెస్ తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ అని మనం ఎవరి మీద ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటాం సైకలాజికల్గా ఆ మనిషి ఆ మనిషి మనకి తోడున్నాడు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మనం వీ ఫీల్ కంఫర్టబుల్ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ మనిషి దట్ పర్సన్ మే నాట్ రెస్పాండ్ టు యువర్ డిపెండెన్స్ యూనో జనరల్గా రెస్పాండ్స్ ఇవ్వరు మీరు ఎవళ్ళతో ఒకళ్ళ మీద సైకలాజికల్ డిపెండెన్స్ మీరు కలిగి ఉన్నారనుకోండి అవతల మనిషి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ హీ విల్ నాట్ అబ్బలైజ్ యూ యు వాంట్ హిజ్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ యూ వాంట్ ఏదో అప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడాలనో లేకపోతే కలి అప్పుడప్పుడు కలవాలనో అప్పుడప్పుడు ఉత్తరం రాయాలనో అలా అలాగంటే డిపెండెన్స్ ఉంటుంది వాడు ఒబలైజ్ చేయడం దే అదర్ పల్సన్ మేనాట్ ఒబలైజ్ మేల్ ఆర్ ఫిమేల్ ఎందుకంటే ఎందుకు ఒబలైజ్ చేయడంటే దే హ్యావ్ దైరోన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే వాల్యూస్ వాళ్ళకుండే ఎజెండా వాళ్ళకుంటుంది ఆ ఎజెండాలో నిన్ను మనల్ని ఒబలైజ్ చేయడం వాళ్ళ ఎజెండాలో భాగంగా ఉండదు తర్వాత వాళ్ళు దే విల్ హ్యావ్ సైకలాజికల్ డిపెండెన్స్ హెల్స్ దే విల్ నాట్ హ్యావ్ డిపెండ్ అపన్ సపానర్స్ సో వీడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు నాకు ఉత్తరం రాయలేదు నాకు ఫోన్ చేయలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి వచ్చాను మళ్ళీ వాడు నన్ను వచ్చి విజిట్ చేయలేదు ఇవన్నీ సైకలాజికల్ డిపెండెన్స్లో భాగం ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ థింగ్స్ ది దర్ ఆల్ మనం ఏం చేస్తామంటే వీటిని అన్నింటినీ వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం దే ఈ సఫరింగ్ ఈజ్ నాట్ నెససరీ ది పార్ట్ ఆఫ్ లైఫ్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఆ హృదయ దౌర్బల్యము వీక్నెస్ ఆఫ్ మైండ్ ఏమిటి ఏదైనా ఆపదొస్తే ఎదుర్కొనే నిలబడి ధైర్యంగా ఎదిరించడం స్ట్రెంగ్త్ అవుతుంది కానీ ఆపదొస్తే కురుంగిపోవడం నిస్సహాయంగా అయిపోవటం ధైన్యాన్ని పొందటం అలాగే సైకలాజికల్గా డిపెండ్ అయిపోతూ ఉండటం ఇటువంటి హృదయ దౌర్బల్యము ఎవరికి కూడా తగదు దాన్ని చాలా నీచమైనది అంటే క్షుద్రం అది మనిషి యొక్క ఉన్నతిని సర్వాత్మన పాటు మనిషిలో చాలా పొటెన్షియల్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మనిషి హీస్ పొటెన్షియల్ ఇన్ డివైన్ డివినిటీ ఇట్స్ సన్ దైవం యొక్క పూర్ణ శక్తి మనిషిలో ఉంది అంతటి పొటెన్షియల్ ఉంది పోనీ అంత పొటెన్షియల్ కాకపోయినా నార్మల్ జీవితానికి సంబంధించిన కొంత పొటెన్షియల్తోటి జీవిస్తూ ఉంటాడు కొంత సామర్థ్యంతో ఆ సామర్థ్యాన్ని కూడా సర్వాత్మన నాశనం చేసేస్తుంది వీక్నెస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా మెంటల్గా వీక్గా ఉండకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలామంది ఇమోషనల్ చాలా హైలీ ఇమోషనల్గా ఉంటారు ఇమోషనల్ అన్న కంటే సెంటిమెంటల్గా ఉంటారు హైలీ సెంటిమెంటల్ సో ఆనందం వచ్చినా పట్టలేదు దుఃఖం వచ్చినా పట్టలేరు అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా భజన చేస్తున్నారనుకోండి రా శ్రీరామ జయ జయ జయ రామ అంటూ భజన చేస్తూ భజన చేస్తుంటే హనుమత్ సేవిత శ్రీరా మాట ఏదో రెండు గంటలు మూడు గంటలు ఉత్సాహంగా భజన చేస్తారు ఈ టీ అది తాగేసి బాగా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు వ్యక్తిగా సౌండ్ చేస్తారు మంచిగా భక్తిగా చేస్తూ ఉంటారు ఈ లోపల అక్కడ ఒక అమ్మగారో లేకపోతే ఒక అయ్యగారో కూర్చుని ఉంటాడు ఆయన బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఎక్సైట్ అయిపోయి నాకు హనుమంతుడు పూటేటని చెప్పేసి గడిబిడి చేస్తాడు అదంతా కూడా సైకలాజికల్ వీక్నెస్ ఇట్ హృదయ దౌర్బల్యం హనుమంతుడు పూనడం అనేది ఏం లేదు హనుమంతుడు ఎందుకు పొందుతాడు పని ఏం లేదంటే హనుమంతుడు ఆ హనుమంతుడు హీ నోస్ బెటర్ అని అండ్ దాని హనుమంతుడు పొందుతాడు వెంకటేశ్వర స్వామికి పొందుతాడు ఇదంతా కూడా హృదయ దౌర్బల్యం ఇటీస్ అది తర్వాత హృదయ దౌర్బల్యానికి మీరు రంగు పొలమటం అన్నది ఇట్ ఇటు అది మనిషి యొక్క ఆంతర అది గొడ్డలు పెట్టు చాలా తప్పది ఆ మనిషి ఆ వ్యక్తి సైకలాజికల్గా చాలా రెక్క కింద తయారవుతుంది అది మనిషికి ఏదో ఉపకారం కాదు అలాంటి దాన్ని ఎప్పుడో ఎంకరేజ్ చేయకూడదు అంచేతనే ఒక్కసారి కోప కోప్పడి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకొని కేకలేయాలి కానీ వెంకటేశ్వర స్వామి హనుమంతుడు దాన్ని మనం కూడా సపోర్ట్ చేసి మనం కూడా భక్తి చుట్టూ ఆ మనిషి చుట్టూ చేయని భజించేసి అలాంటి బొట్లు పెట్టేసి కుంకం గట్టిగా పోసేసి నెత్తి మీద ఎర్రగా తయారు చేసేసి అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే దట్ ఈజ్ ఆల్ హృదయ దౌర్బల్యం మనసు యొక్క వీక్నెస్ తప్పిస్తే మరొకటేం కాదు సో ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్స్ కనుక క్షుద్రం హృదయ దౌర్బల్యం అటువంటి హృదయ దౌర్బల్యంలో ఉన్నాడు అర్జునుడు ఈ హృ దానికేమో సన్యాసం అని వైరాగ్యం అని పేరు పెట్టేసి హృదయ దౌర్బ సన్యాసం వైరాగ్యం కూడా దౌర్బల్యంలాగా కనపడుతుంది ఇట్లు ఇట్ విల్ లుక్ లైక్ దాట్ వైరాగ్యం అది హృదయం యొక్క బలంగానే దౌర్బల్యం కాదు సో దే దే లుక్ లైక్ ది అపోజిట్స్ ఎలుక్ ఎలా సో అపోజిట్స్ ఎప్పుడు కూడా ఎలా ఎక్కువ ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనుక ఆ హృదయ మైండ్ యొక్క వీక్నెస్ని చాలా నీచమైనది అది క్షుద్రం అల్పమైనది దానిని నీవు విడిచిపెట్టవలసినది ఏమిటి చేయాలి అంటే ఉత్తిష్ట ఉత్తిష్ట పరం తప అసలు నేను అంటాను ఎవడైనా డిప్రెషన్లో ఉన్నాము మేము నిరుత్సాహంగా ఉన్నామంటే నేనేమంటానంటే అసలు ముందు యూ వాక్ ఫర్ అన్ అవర్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది పరిగెత్తేడు పరిగెత్తి అనుకోండి మీరు కూర్చుని ఆలోచిస్తున్నారనుకోండి కూర్చుని ఆలోచిస్తుంటే ఆ ప్రాణశక్తి ఈ ఆలోచనల బరువు కింద కురుంగిపోతూ ఉంటుంది అదే మీరు కూర్చుని ఆలోచించి వాడిని కోకలేసి అరే ఓ మైల్ దూరం పరిగెత్తుకు రారా అని వాటికి పురమాయించారనుకోండి యంగ్ మ్యాన్ నీరసంగా ఉంటే అలాంటి పురమాయింపు చేశారనుకోండి వాడు మీ సలహా పాటించి వాడు వన్ మైల్ పరిగెత్తుకొచ్చాడు అనుకోండి ఈ ఆలోచనల భారము అది చుట్టుపక్కల అసలు ఎక్కడ మీకు కూడా కనపడదు ఎందుకంటే ఆ మనస్సుకి ఆలోచించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండగా ఆ ప్రాణశక్తి ఫుల్ పొటెన్షియల్లోకి వచ్చి ఆ ప్రాణము బాగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది ప్రాణము వీడే మనస్సు వీడే కానీ మనస్సు ముందుకు వచ్చేసి బాగా ఫుల్ బ్లూమ్ అయిందనుకోండి మనస్సు ఆ ఆలోచనల భారంలో వీడు కృంగిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అంతేత ఆ స్థితి నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటంటే రన్ వాక్ రన్ డూ ఎక్సర్సైజ్ ఒప్పుకుందా రెండు సూర్య నమస్కారాలు చేయండి ఏదో చేయండి డూ సమ్థింగ్ అంతేగాని ఓ మూల కూర్చుని మాత్రం అలా కూర్చుని అలాగ బిల్డప్ చేసేసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే అది ఆ మనిషి చాలా ఇబ్బందుల్లో గురవుతాడు సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అలా తనలో తాను మాట్లాడుకోవడం స్వాగతంలో కొంతమంది కవులు వాళ్ళు స్వాగతంలో మాట్లాడుకుంటారు కవులు పండితులు అలాంటివి ఆ స్వాగతం వేరు స్వాగతంలోంచి కావ్యాలు పుడతాయి వ్యాసాలు పుడతాయి గ్రంథాలు పుడతాయి ఆ స్వాగతం వేరు కానీ ఇది డిప్రెషన్ స్వాగతం ఇది సర్వాత్మన తగదు కనుక ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నివు లేచి నిలపడు ఉత్తిష్ట పరంతపాని అడ్రస్ చేస్తున్నాడు పరాంతపతీతి పరంతపహ అంటే శత్రువులను తపింపజేయువాడా ఇప్పుడు తాపము అంటే డిస్ట్రెస్ దుఃఖాన్న మానసికమైన దుఃఖానికి తాపము అనిపేరు ఇన్నర్ హీట్ మానసికమైన వేడి సో అంటే మనస్సులో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మన మనస్సులో దుఃఖాన్ని అనుభవి క్షత్రియ వీరుడు తాను మనస్సులో తాపాన్ని అనుభవించకూడదు తన శత్రువుల చేత తాపాన్ని అనుభవింపజేయాలి అరే అర్జునుడు ధనస్సు పట్టుకుని నిలబడ్డాడు రా ఈ పాండవ సైన్యాన్ని జయించటం పెద్ద సమస్య వచ్చి పడిందే అని దుర్యోధనాదులు తాపాన్ని అనుభవించాలి కానీ వీడు వీడి తాపాన్ని అనుభవించడం ఏమిటి కాబట్టి మన శత్రువులు తాపాన్ని అనుభవించాలి కానీ మనం అనుభవించకూడదు పరంతప మీకో దృష్టాంతం చెప్తా ఓ భార్యాభర్త ఉన్నారు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే భార్యకి అర్ధరాత్రి వంటిగంటప్పుడు ఏమిటో ఎవరో నడుస్తున్నట్టు చప్పుడు అయితేనో ఆవిడికి తెలివి వస్తుంది తెలివి చూస్తే ఈ భర్త ఇటు అటు పచారులు చేస్తున్నాడు మీకు ఏమైంది నిద్రపోకుండా ఈ పచారలు ఏమిటి అంటే అంటే మనస్సులో తాపంగా ఉంది అంచేత నిద్రపట్టేది పచారాలు చేస్తున్నానండి ఏమిటి మీ తాపానికి హేతు ఏమిటి నేను ఎదురుంటాయికి మన ఎదురింటాయికి పదివేలు వాకి ఉన్నాను రేపు పొద్దున్న డ్యూ డేట్ అది రేపు చెల్లించాలి పదివేలు తెల్లారితే నాకు వచ్చి కూర్చుంటాడు ఆయన అందుకోసం అది ఎలా నా దగ్గర లేవు పదివేలు అది ఎలా చెల్లించడం అని చెప్పినా భగవంతుడాని బెంగతోటి ఇలా ఇలా ప్రచారం చేస్తున్నాను అని చెప్తాడు సరే ఆవిడేం చేస్తుంది అంటే వెంటనే తలుపు తీసి ఎదురింటి వాళ్ళ తలుపు తలుపు అంటే ఆయన బాబా అర్ధరాత్రి నిద్రలో జూలుకి పోయి లేచొస్తాడు లేచొస్తే యు సి డియర్ ఫ్రెండ్ నా భర్త నీకు పదివేలు బాకీ పడ్డా అంటే ఎస్ ఎప్పుడు ఇవ్వాలి రేపు పొద్దున్న ఇవ్వాలి హీఈస్ నాట్ గోయింగ్ టు పే థ్యాంక్ వెరీ మచ్ యూ క్లోజ్ ది డో అని ఆవిడ వచ్చేస్తే ఆవిడ చెప్తుంది ఇప్పుడు నువ్వు పడుకోవచ్చేస్తుంది ఎందుకంటే ఆయన పచారలు మొదలుపెట్టాడు రేపు వద్దలు వస్తాయనికులు పదివేలు రాలేదు ఎలాగరా భగవంతుడ వీటి దగ్గర వసూలు చేయడం ఎలాగా అని ఆయన ఇటు అటు ప్రచారం చేస్తున్నాడు సో హీ విల్ డూ దిస్ వాకింగ్ బ్యాక్ అండ్ ఫర్ యూ గో టు స్లీ అని చెప్తున్నారు సో పరంతప శత్రువులకి తాపాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం నువ్వు తాపాన్ని నేను వేసుకునే ఫరంతో వాట్ కైండ్ ఆఫ్ నాన్స్ అండ్ పరంతప కనుక ఉత్తిష్ట లేచి నిలబడు ఈ ఉత్తిష్ట పదం చాలా విలువైన పదం వేదాంతులకి చాలా ప్రీతిపాత్రమైన పదం వేదాంతం అంటే నిరుత్సాహం పేరు వేదాంతం కాదు ఏడు మొహం పెట్టు కూర్చోవడం దాని పేరు వేదాంతం కాదు వైరాగ్యము కాదు వేదాంతము అంటే ధీర పురుషుల లక్షణం ఉల్లాసంగా ఉత్సాహంగా తన కర్తవ్యాన్ని రాగద్వేషాలకు అతీతంగా కామనలకు అతీతంగా భయాలకు అతీతంగా ఎట్టి భయము ఎరగకుండా మన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తించటము కర్మఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించేయటము అది వేదాంతం పూర్ణమైన త్యాగలక్షణం అది కామనల్ని భయాల్ని త్యాగం చేసేసి ఏ రకమైన ఫలాపేక్ష లేకుండగా ఉత్సాహంగా మహోత్సాహంతో తన కర్తవ్యాన్ని తాను చేసేస్తూ ఉండడం అది వేదాంతం అంతే కాని ఇలా డిప్రెషడ్గా కూర్చుని ఏమిటో మేము సంసారం వదిలిపెట్టేసేవాళ్ళని నీరసంగా కూర్చోడం అది వేదాంతం కాదు కనుక ఉత్తిష్ట లేచి నిలబడు ఔత్నిక ఉపనిషత్తు అని ముందే మనం ఇచ్చేసాను సో ఈ ఉత్తిష్ట అనే పదము గీతలోకి కఠోపనిషత్తు నుంచి వచ్చింది ఎందుకంటే గీతలో అనేక అంశములు కఠం నుంచి తీసుకున్నారు నిజానికి కఠోపనిషత్తులో శ్లోకాలను యాజ్ సచ్ కోట్ చేసేస్తాడు శ్రీకృష్ణుడు జస్ట్ భాష్యకారులు పాయింట్అవుట్ చేస్తారు హీ కోట్స్ మనం కఠోపనిషత్తు ఉపనిషత్సారం కదా కఠోపనిషత్తులో వాక్యం ఒకటి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పథస్తత్ కవయో వదంతి అని ఒక మంత్రం ఉంది ఆ మంత్రానికి అర్థం ఏంటంటే ఓ మానవులరా అని సంబోధన ఉత్తిష్టత లేచి నిలబడుడు జాగ్రత్త తెలివి తెచ్చుకొనుడు సావానులు కండు ప్రాప్య వరాన్ నిబోధత వరాన్ అంటే మహాత్ములను ప్రాప్యా చేరుకొని నిబోధత తెలుసు కొనుడు జ్ఞానం కదండి జ్ఞానానికి జ్ఞానానికి ఉత్సాహం ఉండాలి కదండి పాఠానికి వెళ్ళాలంటే ఏటో ఇవాళ డల్గా ఉందండి వెళ్ళి అయిపోతుంది పాఠం ఇంకేదండి ఉత్సాహం ఉండద్దు అసలు పాఠం అనేప్పటికీ కుర్చీలోని లేచి పుస్తకం చెప్తే పట్టుకుని పరిగెత్తుకుని పాఠానికి వచ్చేట్లో ఉండాలి వ్యాకరణం పాఠం మేము అలా చదివిన వాళ్ళు వ్యాకరణం అన్నా మ్యాథమెటిక్స్ వ్యాకరణం మనకి ఏమిటి ఈ మ్యాథమెటిక్స్ వల్ల ఏమిటి ఉపకారం అని ఎప్పుడూ చదవాలి కాబట్టి చదవడమే ఎనివే సో జ్ఞానాన్ని ఆ రకంగా ఉత్సాహంతో మీరు సంపాదించండి ఈ సంసారపు యొక్క బరువు బాధ్యతల కింద కృంగిపోతూ అలా నీరసంగా నిరుత్సాహంగా ఎవళ్ళో దేవతలు వస్తారని వాళ్ళు మనల్ని ధరిస్తారని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏవో పూజాఫలాలు మాకు దక్కుతాయని ఏదో పుణ్యం పండుతుందని అలాగ ఆకాశంలోకి చూస్తూ కూర్చోవడం అది చేతగాందన నిర్వీర్యం క్లైబ్యం గటాప్ అతిష్టత వివేకానంద స్వామి అంటూ ఉండేవారు దీనికి ఎ రైజ్ అండ్ ఎ వేక్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ది దట్ ఈస్ హౌ వివేకానంద స్లారియన్ కాల్ సింహనాదము అంటారు కాబట్టి అది వేదాంతము యొక్క లక్ష్యం నిరుత్సాహాన్ని నిర్వీర్యతని బోధించదు తర్వాత ఇది వేదాంతం హిందూ ధర్మము సార్వభౌమ ధర్మము అన్నారు అంటే సర్వభూమికలయందు ధర్మాన్ని బోధిస్తుంది ఇప్పుడు సన్యాసము వైరా త్యాగము వైరాగ్యము సన్యాసము అనే ధర్మాన్ని హిందూ ధర్మమే బోధిస్తుంది ఈ తత్వశాస్త్రమే వాటిని బోధిస్తుంది కానీ అందరికీ బోధించదు ఆ సందర్భాన్ని బట్టి బోధిస్తుంది వెరాజ్ మీకు ఈ థాయిలాండ్ అలాంటి కొన్ని దేశాల్లో కంబోడియా మొదలైన దేశాల్లో బుద్ధిజం ఉంది ఆ బుద్ధిజం ఎలాంటి బుద్ధిజం అంటే దే ప్రీచ్ దిస్ మొ మొనా మొనార్క్ మొనార్క్ కాదు మొనాస్టరీ లైఫ్ ఫర్ ఆల్ అందరూ మొనాస్టరీ లైఫ్కే చెప్తారు పురుషులు స్త్రీలు అందరూ కూడా మొనాస్టరీ లైఫే ఉండాలి అంటే ఏమిటి మీరు సన్యాసం తీసుకుని ఇల్లు బాగులు విడిచిపెట్టి మొనాస్టరీ అని ఉంటుంది ఆ మొనాస్ట్రీలో ఉంటేనే మీకు మోక్షం లేకపోతే మోక్షం లేదు అంటే ఏమిటనమాట సన్యాసి మాంకుకే తప్ప ఇంకెవాళ్ళకి ఆ మోక్షస్థితి లేదు అప్పుడు అందరూ మాంకులు అయిపోవాలి మోక్షం కావాలంటే మాంక్ అవ్వాల్సిందే మీరున్న చోట ఉండి మీరు మోక్షాన్ని పొందలేరు దాన్ని సార్వభౌమ ధర్మము అని హిందూ ధర్మం ఏమిటంటే బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉంటూ ఆత్మ వికాసాన్ని సాధించవచ్చు గృహస్థు గృహస్థుగా ఉంటూ తను ఉన్న స్థానంలో ఉంటూ తను చేస్తున్న కర్మనే అంటే మంచి పని ధర్మ ధర్మబద్ధమైన కర్మే తను చేస్తున్న మంచి కర్మలే చేసుకుంటూ తను ఉన్న స్థానంలోనే తాను ఉంటూ తను ఉన్న స్టేజ్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఏ అవస్థలో ఉన్నాడో గృహస్థ వాటెవర్ ఏ అవస్థలో ఉన్నాడో అదే అవస్థలో కొనసాగుతో ఆత్మ సాధించవచ్చు అంచేతనే హిందూ ధర్మము ఇది సార్వభౌమ ధర్మం ఇప్పుడు అందరూ వెజిటేరియన్స్గా ఉండాలి అని మీరు అన్నారనుకోండి ఎవరు ఉండరు సాధకులు వెజిటేరియన్ ఫుడ్ని తీసుకోండి అని చెప్పారు అనుకోండి చాలా పాఠం అలా చెప్తారు దేశంలో ఉన్నవాళ్ళు అందరూ వెజిటేరియన్గా ఉండాలని పాఠం చెప్పడం నీకు నువ్వు సాధకుడు కా వేదాంతాన్ని అధ్యయనించే ధర్మాన్ని అనుష్ఠించు దానికి మొట్టమొదట నాన్ వెజ్ ఫుడ్ హింసని మానేవి అని అలాగా సాధకుడికి బోధిస్తారు సో అలా అంతేగాని A to Z అందరికి పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అందరికి అని అలా బోధించరు దానివల్ల ఏమంటవుతుంది సాధకులు అయిన వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు సాధకులు కాని వాళ్ళు స్లోగా దే విల్ గ్రో స్లోలీ ఇన్ దే టైమ్ దే విల్ గ్రో ఇది ఒక పద్ధతి హిందూ ధర్మంలో మీకు లక్షణం కనబడుతుంది అంచైతే హిందువుల్లో మీకు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ రెండు రకాలు ఉంటాయి వెరస్ బౌద్ధ ధర్మంలో అందరూ వెజిటేరియన్ ఫుడ్ అయి తినాలి అని మీద ఉంటుంది కానీ బౌద్ధులు అందరూ నాన్ వెజిటేరియన్స్ బౌద్ధుల్లో వెజిటేరియన్ కనపడ్డా దళలామా గారితో సహా అందరూ నాన్ వెజిటేరియన్స్ వాట్ ఈస్ దిస్ బౌద్ధ ధర్మానికి మూల సూత్రం ఏంటండి అహింసంటారు ఈ కాంట్రడెక్షన్ హిందూ ధర్మంలో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఉన్నారు మిక్స్డ్ బ్యాగ్యూజ్ బౌద్ధంలో అసలు నాన్ వెజ్ ఎవడు వెజ్ ఎవడు మిగలలేదు ఆల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ ఎంత దురదృష్టమవుతుంది సో ఎందుకంటే ధర్మం అనేది సార్వభౌమ ధర్మంగా ఉండాలి అందరూ సన్యాసం తీసుకుంటేనే మోక్షాన్ని పొందుతారు అనే అది ధర్మం ఎలా అవుతుంది కాబట్టి శ్రీకృష్ణుడు సన్యాసాన్ని బోధిస్తాడు త్యాగాన్ని బోధిస్తాడు కర్మయోగాన్ని కూడా బోధిస్తాడు లేచి నిలబడి ఉత్సాహంగా నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో అని బోధిస్తావు త్యాగాన్ని కూడా బోధిస్తావు కాబట్టి ఏ ఏ స్థితులలో ఉన్న వాళ్ళకి ఆయా ఏకకాలంలో ఒకే పురుషుడు ఇటు కర్మనే అటు త్యాగాన్ని చేయటం కుదరదు ఇది పెద్ద మీమాంస మనం ఇంకా భాష్యాల్లో పొందుతున్నాం ఇంకా అవే చదువుతాం సో ఈ విధంగా అంచేత ఏమిటి మీరు కర్మను చేసేప్పుడు త్యాగాన్ని పక్కన పెట్టి కర్మను ఉత్సాహంగా చేయండి త్యాగం దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా కర్మజోలకు వెళ్లకుండా త్యాగం చేయండి అని మనం చూస్తాం ఈ విమర్శ అంతా కూడా కాబట్టి సార్వభౌమ ధర్మము అన్ని భౌ భౌమ అంటే భూమిక భూమిక అన్ని భూమికలకి ఉన్న ధర్మము పిల్లలకి పెద్దలకి ఒకే ధర్మం చెప్పకూడదు కదా పిల్లలకి ఇప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే పిల్లలకి పెద్దలకి ఒకే పనిష్మెంట్ ఇవ్వకూడదు పిల్లలకి పెద్దకి ఒకే ధర్మం చెప్పకూడదు మీరు ఏకాదశి ఉపవాసం చేస్తూ పిల్లలు కూడా ఏకాదశి ఉపవాసం చేయమని చెప్పకూడదు కాబట్టి అన్ని భూమికలలో అన్ని స్థాయిలలో కూడా వ్యక్తిని వికాసానికి తగ్గట్టుగా బోధించేటువంటి ధర్మము ఇది ఒక విలక్షణత భా హిందూ తత్వశాస్త్రం